ప్రేజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజు మనము స్కైప్ ఆన్లైన్ ప్రేర్ సర్వీస్ లో మన ఈవినింగ్ ప్రార్థన కూటం ప్రారంభించుకుందాము ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకుందాము నేను ప్రార్థన చేస్తాను క్యాథరిన్ సిస్టర్ స్వరాజ్ బ్రదర్ ఎవరైనా మీరు ఒకటి పాట పాడండి స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాఘనుడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సార్వభౌముడవైన ఎస్ఐ అనేక గొప్ప నామంనికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రభ వాళ్ళు మార్లున్న తండ్రి ప్రభ మరి కెరూబుల సెరూబుల స్థుతి గానంల మీద ఆశీనుడు అయినవని ప్రభా నీకు వాక్యం నా తండ్రి ప్రభా నిత్యము స్థుతింపబడుచున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిత్యము ప్రభ మహిమలో నివసించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు గొప్ప కార్యముల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం సర్వశక్తి మంత్రుడైన ప్రభ మా పట్ల మీరు చూపించిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఇంత మటుకు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టి మమ్మల్ని ప్రభా మీ యొక్క సన్నిధానంలో ఉన్న తండ్రి ఈ విధంగా ప్రార్థన కూటమిలో మనం పాల్గొనటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమందికి లేని ఇక ధన్యత మాకు మీరు ఇచ్చిన ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ప్రభ ఈ కూటమిలో ప్రా ప్రభ ఈ లైవ్ లో ప్రభ ప్రతి ఒక్కరు వచ్చుటకు సహాయం చేయండి నా ప్రభా నీ యొక్క వాక్యంను వినే ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభ వాక్యంతో మాట్లాడే మా దేవుడు ప్రభ అంతేకాలం అందున తండ్రి పరిశుద్ధ కార్యములను మా జీవితాలలో నెరవేరుస్తూ ప్రభ మమ్మల్ని తెప్పరిల్ల చేస్తూ సిద్ధపరుస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా జీవం తండ్రి నీ యొక్క జీవవాకులు వినటకు ప్రభ ప్రతి ఆయతపరచండి ఏసేన తండ్రి సేవలో ఉన్న జ్ఞాపకం చేసుకోనండి ప్రభు ట్రైబల్ మినిస్ట్రీస్ లో మార్మూల ప్రాంతాల్లో వెళ్తున్న ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని సేవలో ప్రభ ఘనముగా బిడ్డలను వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం న తండ్రి ప్రభా ఆటంక పరుస్తున్న అంధకారం చీకటి శక్తులు ఏసే శక్తిగా నామ్లో కాలిపోను కాక నా ప్రభానా తండ్రి ప్రతి బిడ్డకు ప్రభ కావాల్సిన స్వస్థత దయచేయ నా తల్లి ప్రభ యహోవా రాఫా నీకు వందనాలు తెలుస్తున్నాం నాయన మరి ఈ టీంలో ప్రభ మరి ఎంతమంది అయితే ప్రార్థనలు ప్రభ మరి విజ్ఞాపనలు కోరి ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని మీరు ప్రభాన తండ్రి ఏసీఎం ముట్టండి స్వస్థపరచండి తల్లి నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవంలో మీ యొక్క పోసి బ్రతికించండి ప్రభాన తండ్రి మరి నిస్సత్వగా నిస్సారంగా ఉన్నటువంటి మా విశ్వాస జీవితంలోకి ప్రభ మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొరకై ఈ సమర్థత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా ప్రభాన మా మధ్యలో మీరు దిగరండి మీరు మాట్లాడండి మా ప్రతి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం మీ చిత్తం చొప్పున మా ప్రార్ ప్రార్థనకు మీరు జవాబులు దయచేవాడవు నీకు వందనాలయ్యా ఈ సాయంత్రకాలం అందు మరి బిడ్డలందరూ కూడుకొని ఉంటుండగా ప్రభాన సమస్త ఘనత మహిమ మీకే ఆపాదిస్తూ ప్రభాన తదిక కూటమి ప్రభా మీ అధిపత్య ప్రభా మేము ఒప్పుకుంటూ నా ప్రభాన ఆ రక్షక నడిపించమని రానయని బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యం చెప్పనైనా బిడ్డన్ బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం బిడన్ ప్రభ మరిని మీరు మీరు మీ యొక్క ఔషధాకం చేత అభిషేకించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థనల ద్వారా ప్రభన్న తండ్రి మా ప్రస్తుతులను ప్రభా మీకు సన్నిధికి చేరుటకు సహాయం చేయమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి క్యాథరిన్ సిస్టర్ ఎవరు పాడుతున్నారు సిస్టర్ నేను పాడుతున్నాను ఓకే ఓకే బాడండి సార్ పాడుకుందాం పాట స్థుతించిన సతాన్ పారిపోతాడు కొనుకుతే తిరిగి వస్తాడు స్థుతించిన సతాన్ పారిపోతాడు కొనుకుతే తిరిగి వస్తాడు స్థుతించి పాడి కోట కూర్చెదం సుతుల శక్తితో ఎరుకో పట్టణం స్థుతించి పాడి కోటను కూర్చేదం స్థుతుల శక్తితో ఏర్కో పట్టణం స్థుతించిన సతన్ పారిపోతాడు కునుకుతే తిరిగి వస్తాడు స్థుతించిన సతం పారిపోతాడు కునుకుతే తిరిగి వస్తాడు దవిదు పాడగా సోనుకు విడుదలం దవిదు పాడగా సోదుకు విడుదలం కలతలు తీరెను నెమ్మది దొరకెను కలతలు తీరెను నెమ్మది దొరకెను స్థుతించిన సతం పారిపోతాడు ఉనుకుతే తిరిగి వస్తాడు స్థుతించిన శతం పారిపోతాడు ఉనుకుతే తిరిగి వస్తాడు సుతించిన తావీదు ధరంతో నిండను సుతించిన తావీదు ధరంతో నిండెను విశ్వాసు వీరునికి విశ్వాస వీరునికి గుతు గెలిచెను విశ్వాస వీరునికి గునియలిచను స్థుతించిన శతన్ పారిపోతాడు కొనుక్కుతే తిరిగి వస్తాడు స్థుతించిన శతన్ పారిపోతాడు కొనుక్కుతే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుకుమారను గొర్రెల కాపరి రాజుకుమారను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరకెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరకెను స్తించిన సతన్ పారిపోతాడు ఉనుకుతే తిరిగి వస్తాడు స్థుతించిన సతాన్ పారిపోతాడు ఉనుకుతే తిరిగి వస్తాడు చేపా కడుపులో యోన సుతించను చేపా కడుపులో యోన శృతించను విడుదల పొంది నినువే చేరను విడుదల పొంది నిలువే చేరను సృతించిన సతం పారిపోతాడు కొనుకుతే తిరిగి వస్తాడు ఆమె నామెను సృతించిన సతం పారిపోతాడు కొనుకుతే తిరిగి వసాడు పెదుగులో స్థుతు చేతిలో వాక్యము పెదువులో సుతులు చేతులో వాక్యము స్వార్థం నలగొకటి జయము పొందదం స్వార్థం నలగొటి జయము పొందదం స్థుతించిన సతం పారిపోతాడు ఉనుకుతే తిరిగి వస్తాడు ఆమె స్థుతించిన సతం పారిపోతాడు ఉనుకుతే తిరిగి వస్తాడు స్థుతించి పాడి కోట కూల్చడందం సుతుల శక్తితో ఏర్కో పట్టణం సుతించి పాడి గోట కూల్చడం సుతుల శక్తితో ఎరుకో పట్టణం స్థుతించిన సతన్ పారిపోతాడు కొనుకుతే తిరిగి వసాడు స్థుతించిన సతన్ పారిపోతాడుకుతే తిరిగి వసాడు ప్రేజలాడక్క ప్రేజ్లో ఈ రోజు మనకు ప్రేతుల సిస్టరు వాక్యం అందిస్తారు మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రేజులో అందరికీ వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం శ్రోత్రం వేసప్రభానికి వంద నాలుగు రాజ సమయం పట్టి నీకు వంద నాలుగు రాజ ఏసుప్రభ ఈ వాక్యం చెప్పేది ఏసుప్రభ మీరు మాతోని మాట్లాడండి ఏసుప్రభ ఈ జీవ ఈ వాక్యం ఏసుప్రభ జీవ మేము తాగాలి ఏసుప్రభ మరల ఏసుప్రభ పాపం చేయకుండా ఏసుప్రభ నీ జీవ దానికి ఏసుప్రభ సిద్ధపడి ఉండాలి ఏసుప్రభ ఆఖిర్వాకి సిద్ధపడి ఉండాలే సుప్రభ మీరే మాతోని మాట్లాడమని ప్రభని ఏసుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రియా ఈ రోజు మనం ఏంటంటే లోక సంబంధమైన మర్యాదలు అనుసరింపగా జాగ్రత్త ఎలా పడాలా ఎలా తప్పించుకోవాలా మనము దేవుడు ఎలా హెచ్చరిస్తున్నా దేవుడు ప్రతి వాక్యంలో మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు ప్రతి దాంట్లో మనకి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఒక మంచి ఎగ్జాంపుల్ గా ప్రతి వాక్యంలో మనకి చెప్తూనే ఉంటుంది అది మనం నేర్చుకోవాలా అది మనము గుర్తించాల ఫస్ట్ మనకి మనం అది గుర్తించాలంట కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ దేవుని వాక్యం అనేది జాగ్రత్తగా వినాలి అవిని అనుసరించాలా ఆ వాక్యంలో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా మన జీవితాన్ని ముందుకెళ్ళాలి ఎలా ఎసుప్రవా ఎలా అన్యుల నుంచి మనం తప్పించుకోవాలి వాళ్ళని ఎలా మార్చాలి అని మనం తెలుసుకోవాలన్నా రోమా పత్రిక పన్నెండో అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం మనము రోమా పత్రిక పన్నెండో అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చదువుకుందాం అనమాట కాబట్టి సహోదులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగమునకు మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును పతిమాలుకొని ఏం చేస్తుందంట దేవుడు మనని బతింలాడుకొని చున్నానంట దేవుడు మనని బతింపులాడుకొని చున్నాడంట ఏమనే బతింపులాడుకున్న వచ్చున్నాడంట మనము కరెక్ట్ గా అది వినాలా అనుసరించాలని బ్రతింలాడుకుని వచ్చు ఉన్నాడంట ఇటీ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ను బతింలాడుకొని ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంట అంటే విచ్ ఇస్ పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ అన్నది దేవుడు ఫస్ట్ ఏమంటుండో మననే బతింపులాడుకుంటున్నట ఇంకొకటి ఏంది యుక్తమైనది ఇది ఇలాంటి సేవ ఏంటంట యుక్తమైనది అంటే పర్ఫెక్ట్ అని చెప్తున్నంట మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన సంపూర్ణమైన్న దేవుణ్ణి చిత్తమేదో సంపూర్ణమైన దేవుణ్ణి చిత్తమేదో అది మనం అనుసరించాలంట ఏమని అనుసరించాలంట సంపూర్ణమైన యుక్తమైనది మనం అనుసరించాలి దేవుని చిత్త ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మీ నూతన మగునట్టు రూపాంతము పొందుడి క్లియర్ గా ఏం మీ మనసు అంట ఫస్ట్ ఏం చేయాలా మీ మనసు మరి నూతన మగువ నూతన అంటే రీబోన్ అంటారు కదా అది అనమాట రూపాంతరము పొందుడి అని అంటుండు మనం ఫస్ట్ ఏం మార్చుకోవాలంట మనం మనసు మార్చుకోవాలంట దాని తర్వాతనే ఆ మనిషి అనేది మా మారుతనంట ఆటోమేటిక్లీ ఆ మనిషి అనేది మారుతనంట మనిషి చెడిపోయాడు అంటే ఫస్ట్ మన మనసు చెడిపోతుందంట మనిషి చెడిపోయాడంటే ఫస్ట్ మనకి మనసు చెడిపోతారంట ఇది ఏం ఏమ ఏమనుకుంటానంటే చాలా మంది ఎవ్రీ ఎవ్రీ వీక్ నేను బళ్ళ తీసుకుంటా సో మండే నుంచి సాటర్డే వరకు నేను ఏమనుకుంటా చేస్తా నా జీవితంలో ఏమన్నా నేను అన్ని సుఖము అన్ని అనుభవిస్తా లాస్ట్ ఆ సండే రోజు ఏం చేస్తా అంటే దేవుని దగ్గర పతింట్లాడుకుంట దేవుడా నన్ను క్షమించు దేవుడా నన్ను క్షమించని మనం పతింట్లాడుకుంటాం మండే నుంచి సాటర్డే వరకు అన్ని పాపాలు చేస్తాం అన్ని చేస్తాం అన్నిల దగ్గర ఉండి లేదు లేదు నేను చేస్తాను నేను చేస్తాను అని మనం వాళ్ళతో పాల్గొంటాం వాళ్ళతోని పాల్గొంటాం కానీ నేను ఇది చెయ్యనని ఒక్కసారి కూడా తప్పించుకోవడానికి చూడాలంట మన సమయ స్ఫూర్తి మనం పెట్టాలంట మన మనసు జాగ్రత్త పెట్టుకుంటేనే ఆ ఒక మనిషి జాగ్రత్త పడతాలంట ఏదైనా ఉండని ఏదైనా ఉంటే మనము కరెక్ట్ గా ఉండాలంట మనము మండే నుంచి సాటర్డే వరకు ఏది రిపీట్ చేయకుండా సండే ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక సె ఒక ఎగ్జాంపుల్ లాగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలంట నిన్ను నువ్వు నిన్ను నువ్వు చాలా మట్టుకు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలా ఎవర్ దగ్గర మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకోవద్దు నువ్వు ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి నువ్వు దేవుని దగ్గర ప్రూవ్ చేసుకోవాలా ఎందుకంటే మనుషులు ఈ లోకంలో ఉన్నంత వరకే నీకు తోడుగా ఉంటారు అది ఎవరైనా కానీ నీ వైఫ్ అయినా నీ పిల్లలైనా మీ మమ్మీ అయినా నీకు ఇక్కడ వరకే తోడే ఉంటారు నీకు జీవితాంతము నీకు అక్కడ తోడే ఉండదే ఆ యేసు ప్రభే గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒక ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి నేను ద లాడ్ సీస్ ఎవ్రీథింగ్ యు డూ వెనవ యు గో హీఈ్ వాచింగ్ యు అంట ఏదైతే నువ్వు దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుందంట ప్రతి ఒక్కడు చేసే పని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుందంట నువ్వు ప్రతి ఏమేం చేస్తున్నావు అదంతా గమనిస్తుందంట తెలుగులో చూసుకుందాం మనము నరుని మార్గములను యహోవ ఎరుగును వాణి నడతలన్నిటినీ ఆయన గుర్తించును నరుని మార్గాములు అన్ని ఎహోవ ఎరుగునంట ఎవరు ఎరుగుతారు ఎహోవనే ఎరుగుతారు మనం అనుకుంటాం ఎవరు లేరు కదా ఈ సమయంలో నన్ను ఎవరు చూస్తే లేరు ఈసారి ఒక్కసారి పాపం చేసేసాం అందరు ముంగటైతే నేను మంచిగానే ఉంటా అందరు ముంగట నేను మంచిగానే ఉంటా ఎందుకంటే నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు కదా ప్రే చేసేటప్పుడు అందరితోనే నేను మంచిగానే ఉంటా కానీ వెనకల నేను పాపం చేసేస్తా అంటే ఎవరు నేను చూస్తున్నంట ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తూనే ఉంటాడంట ప్రతి దేవుడు ప్రతి ప్రతి ఒక్క క్షణము నిన్ను గుర్తిస్తూనే ఉంటాడంట అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడంట నువ్వు అందరి దగ్గర నుంచి తప్పించుకోగలవు కానీ ఏసు ప్రభు దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకోలేవంట ఏంటంటే మనము ఈ కాలంలో ఏం చేస్తాము మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాము ఎవరు లేనప్పుడు ఏం చేస్తామో అది కూడా ఇంపార్టెంట్ అంట మనం పిల్లలకి ఏం చూపిస్తున్నామో అది కూడా మైండ్ అనేది వాళ్ళ మీద కూడా ప్రభావము చూపిస్తూ ఉంటుంది ఒక చిన్న ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది ఒక మర్డర్ కేసు అయిపోయింది అది ఏంటంటే ఆ పర్సన్ ఏమైందంటే అది మన సిటీలో ఇంకా దూరం దూరం కూడా కాదు వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేటెడ్ అని కూడా కాదు ఎడ్యుకేటెడ్ పర్సనే ఆ పిల్గాడు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏంటంట ఆ పిల్గాడికి ఫోర్టీన్ ఇయర్స్ ఉండి ఆ పిల్లగాడు ఏం చేసిందంట వాళ్ళ మమ్మీ డాడీ క్వశ్చన్ చేయలేదంట నీ దగ్గర మొబైల్ ఎట్లా వచ్చిందని క్వశ్చన్ చేయకుండా ఆ పర్సన్ ఆ మర్డర్ ని ఎలా ప్లాన్ చేసిందంటే ఓటీ ఓటీటీ సినిమాస్ మూవీస్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఎలా చేయాలో ఒక పేపర్ లో రాసుకున్నాడంట ఆ పేపర్ మొత్తం రాసుకొని ఆ మొత్తం అనేది క్లియర్ గా రాసుకొని అలా ఎగ్జిక్యూట్ చేసిండంట అండ్ ఎవరు కూడా టూ డేస్ వరకు ఆ బాబు మీద అనుమానం అస్సలు అనుమానమే కాలేదంట ఫస్టే వాళ్ళ మమ్మీ హెచ్చరించనుంటే ఫస్టే ను ఎందుకు ఇలా చూస్తున్నావా అని హెచ్చరించనుంటే ఈ టైంలో అది బాబు ఆ పాపం అనేది చేసేవాడు కాదు సో మనము ఇప్పటి నుంచే మనము ఏది చూస్తున్నామో ఏదైతే మన పిల్లలకి చెప్తున్నామో మన మమ్మీ డాడీకి ఏదైతే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అది ఎట్లా యూజ్ చేయాలా ఏందని ఇది ఇది రైట్ కాదు ఇది రాంగ్ అని చెప్పే విధంగా ఉండాలా కొంతమందికి అది ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా రాదు సో వాళ్ళకి మనము తప్పు దారిలో వెళ్లకుండా ఎడ్యుకేషన్ పర పర్పస్ గురించి ఎలా యూజ్ చేయాలా లేకపోతే లేకపోతే వాక్యం ఎలా చదువుకోవాలా ఎలా ఈ లోకానుసారంగా కాకుండా దేవునుసారంగా సారంగా ఎట్లా పెరగాలని ఆ పిల్లలకి ఇప్పటి నుంచే లేట్ అయినా పర్వలేదు ఇప్పటి నుంచే ఇది మిమ్మను ఎలా రూపాంతం చెందుకు ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఫస్ట్ ఆ పిల్లగాడు మనసు బాగుంటే ఆ ఏదైతే తప్పో ఆ పిల్లగాడు చేసిండో అంటే ఎంత కాలము ఎలా ఎంత కాలము నీరు నీ మనసు అనేది రూపాంతం చెందుతుందో ఎలా చెందుతుందో ఏ దారిలో వెళ్తుందో ఏ టైంలో ఏ డైరెక్షన్ లో వెళ్తుందో అన్ని మనము చూసుకోవాలంట అంటే మన మైండ్ అండ్ హార్ట్ ఎలా చేంజ్ అవుతుంది ఎవరి వల్ల చేంజ్ అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఎలా మనం తప్పించుకోవాలని మనం నేర్చుకోవాలంట అది ఎవరైనా పర్వాలేదు మనము క్వశ్చన్ చేయాలంట ఇది రాంగ్ అని మనం చెప్పాలా వాళ్ళకి అప్పుడే ఇప్పటి నుంచి మనము నేర్చుకోవాలా వాళ్ళకి చెప్పడానికి ఫస్ట్ టైం వినరేమో సెకండ్ టైం కూడా వినారేమో మెల్ల మెల్లగా వాళ్ళకి ప్రేమతో చెప్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళు మాట్లాడతారంట ఏదోక రోజు వాళ్ళ మనసు మారతారంటే ఆ మనిషి కూడా మారొచ్చంట లోకం అంటే ఈ మనసు లోకం వైపు మనం మన మనసు గాలిలాగా వదిలేస్తే అప్పుడు ఈ లోకం తన ముసుకులోకి లాగేసుకుంటుందంట ఎలా లాగేసుకుంటుందంట మనము ఈ లోకానుసారంగా వాళ్ళ గాలికి మనము కొట్టుకోపోతే ఆ ముసుకు అది ఆటోమేటిక్ తీసుకోపోతుందంట అలాగే మనం మన మమ్మీలు కూడా చెప్తుంటారు కదా మన అమ్మ నాన్న కూడా చెప్తుంటారు ఏమంటే ఈ అంకుల్ ఎవరైనా స్టేంజస్ కనపడితే వాళ్ళతో మాట్లాడద్దు ఎవరైనా ఏమన్నా ఇస్తే తినోదాని ముందు నుంచి మన మనకి ట్రైన్ చేస్తూ ఉంటారు అండ్ ఈ టీచర్స్ కూడా మనని ట్రైన్ చేస్తూనే ఉంటారు ఇది చెయ్యదు ఇది తప్పు దిస్ ఇస్ ఇది రాంగ్ ఇది రైట్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూనే ఉంటారు అలా మనము ఇప్పటి నుంచి నేర్పియాలంట ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ట్రైన్ గా అబ్జర్వ్ చేస్తే ట్రైన్ గా అబ్జర్వ్ చేస్తే మన హార్ట్ అనేది ఎప్పుడు స్లిప్ అవ్వదు స్లిప్ అయి అవుతుంటే అది ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా అంటే చాలా జాగ్రత్తలుగా ఉండాలంటే హార్ట్ మన హార్ట్ ఎప్పుడు పర్ఫెక్ట్ కాకపోతే ఆ మనిషి కూడా పర్ఫెక్ట్ గా ఉండడంట ఎప్పుడు చూసినా అదే ధ్యానంలో అదే ధ్యాసలో ఉంటాడంట మనం చెప్తుంటే కూడా అది విన వినడంట అస్సలకి అంటే అస్సలకి వినడంట మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అంటే జాగ్రత్త వాళ్ళకి చెప్తుండాల అప్పుడే ఆ పర్సన్ పర్ఫెక్ట్ గా తయారవుతాడంట అతడే మనకి ఆల్రెడీ దేవుడు చెప్తాతారు కదా మన మైండ్ అనేది కరెక్ట్ గా ఉంటా మన హార్ట్ అనేది కరెక్ట్ గా ఉండాలని మ ఎట్లా అంటే పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ హృదయంతో అండ్ పూర్ణ మనస్సుతో మనము లోకంలో జీవించాలంట ఏమేమి పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో అండ్ మరి ముఖ్యంగా పూర్ణ మనసుతో మనం జీవిస్తే మనము అన్ని దాంట్లోకించి తప్పించుకోగలము ఈ లోకము అనుసరించే అనుసరించే మర్యాదల నుంచి మనము జాగ్రత్తగా ముందుకెళ్ళగల ముందుకు మనము నడుస్తూనే ఉండాలంట వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఎట్లా వాళ్ళు వాక్యం వినకుండా ఏదో ఒకటి సాకు చెప్తుంటారు కదా మనకి అలా వాళ్ళు ఎట్లా సమయస్ఫూర్తి చూపిస్తారో మీకు అలా ఇంటెలిజెంట్ వాళ్ళైతే వివరిస్తారో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నిజమైన దేవుని నమ్ముకున్నావు రాయని తప్ప నిన్ను నమ్ముకోలే నిజమైన దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా ఉన్నావు అది ప్రశ్నించుకోవాలంట అంటే నువ్వు ఈ లోకానుసారంగా నువ్వు ఊరుకుడువి నీకు ధైర్యం లేదు అని అందరూ వెనుకడుగు నేను చీటిమోటి మాటలతో విసుకిస్తూనే ఉంటారు కానీ నీకు తెలుసు నీకు తెలుసు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి దాన్ని ఆసరి దాన్ని అసలు మనము అనుసరించొద్దు మనము జాగ్రత్తగా ఉండాలని ముందే తెలుసు వాళ్ళు మన అనుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని కానీ మనము మన ప్రణాళిక ప్రకారము ఎవరు ప్రణాళికతోని మనం మనం జీవిస్తున్నాము ఏసు ప్రణాళిక ప్రకారము మనము జీవిస్తున్నాము పూర్ణ ఆత్మతోని పూర్ణ బలముతోని పూర్ణ హృదయముతోని అండ్ పూర్ణ మనస్సుతోని మనము జీవించాలంటాం ఎబ్రిహుల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో మరి ఎలా మాట్లాడతారంటే ప్రాణ ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించిన విభజించినంత మట్టుకు మన మనసులో వాక్యం అనేది అట్లా ఫలించాలంట ఎప్పుడు మనము అట్లా ఫలిస్తూనే ఉండాలంట ఫలిస్తూనే ఉండాలంట ఎవరైనా కింద త్రో చేసినా ఆ స్టెప్ అనేది మళ్ళా మనము ఎక్కాలంట అక్కడి నుంచి డ్రాప్ అవుట్ అవ్వద్దు ఎంతమంది ఏమన్నా చెప్పినా కానీ నువ్వు పనికి రావు ఈ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నువ్వు సూట్ కావు ఈ పర్టికులర్ లోకానికి నువ్వు సూట్ కావు అని అందరు ఉంటారు నువ్వు ఇట్లా ఉంటవే అయింది ఇట్లా ఉంటవే ప్రతి ప్రతి ఒక్క కొలిక్ నిన్ను హింసిస్తూనే ఉంటారు చిటిపోటి మాటలతో వాళ్ళకి నువ్వు సమాధానము చెప్పాల్సిన అవసరం లేదంట ఎవరికి సమాధానం చెప్పాల నువ్వు నువ్వు ఏసు ప్రభుకి సమాధానం చెప్పాలా ఏసు ప్రభు దగ్గర నువ్వు లొంగి ఉండాలంట నీ పూర్ణ మనసుతోని లొంగి ఉండాలా నువ్వు అయిన అనుసరించిన మాటను నీ లోపట నీ మనసు లోపల ఏమని మనం చేయాలంట రూపాంతరము పొందుడి అని అంటున్నాడు రోమ అదే మాట్లాడుతున్నా రెండో అధ్యాయంలో మీ మనసు మరి నూతన రూపాంతరము పొందుడి రూపాంతరం అంటే మళ్ళీ రీబర్త్ నువ్వు చేసుకో రీషేప్ రీమౌల్డ్ అంటారు కదా రీమౌల్డ్ అని అంటారు చూడో అలా నువ్వు రూపాంతరం చెందాల పాస్ట్ లైఫ్ లో మనం ఎవరు కూడా సరిగా ఉండం పాస్ట్ లైఫ్ లో మనము చాలా అంటే చాలా బాధలు చాలా అంటే చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేసి ఉంటాం కానీ మనము దేవుడు నమ్మిన తర్వాత మనం ఏసు ప్రభుని నమ్మిన తర్వాత మనం ఏమైందంట మన మనసు ఏమైందంటే ఫస్ట్ మనము ఎవరైనా చెప్తున్నప్పుడు సాక్ష్యాలు ఏమైనా చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా వస్తారు కదా సాక్ష్యాలు చెప్తున్న అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది ఆహా ఆ మనిషిని నమ్మకున్న వాళ్ళు ఏ ఏదైతే సాక్ష్యాలైతే ఎవరైతే చెప్తుంటారో వాళ్ళని గమనిస్తూ ఆహా దేవుడు వీళ్ళ జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేసిండు నా జీవితంలో కూడా చేస్తారు నా జీవితంలో కూడా మార్పు నేను నేను మారతాను అని దేవుని దగ్గర ఎట్లా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మారు మనసు వాళ్ళ మనసుతో వస్తుందంట దాని దర్ తర్వాత ఆ మనిషి అనేది మారుతుంటారంట ఆ మనిషి మారిన తర్వాత ఆటోమేటిక్లీ అందరూ మారుతు అందరూ అంటే అందరూ మారుతుంటారంట ఎందుకు తను షేర్ చేసుకున్న వాక్యము తను షేర్ చేసుకున్న మిరాకులు వేరే వాళ్ళకి అలాగే అది పాస్అట్ పాస్అవుట్ అవుట్ ఉంటదనమాట పాస్ అవుట్ అవుతూ ఉంటది ఎప్పుడు నువ్వు చెప్పకుండా అలానే దాచుకున్నావనుకో ఎప్పటికీ నువ్వు ముందడుగు వేయలేవంట ఎవరన్నా నీకు రాదు అని కూడా ఓకే ఫస్ట్ టైం ఓకే ఐ ట్రై నేను ట్రై చేస్తాను నేను ట్రై చేస్తాను నేను చెప్పడానికి ట్రై చేస్తాను తప్పకుండా ట్రై చేస్తాను అని మన మనలో మనము కాన్ఫిడెన్స్ అనేది నింపుకోవాలన్నా దేవుడా నేను ఈరోజు చెప్పలేకపోతున్నా ఇది నాకు చేయలేకపోతున్నా నేను రాలేకపోతున్నా ఈ నేను చెప్పలేకపోతున్నా అనకుండా ఏం చేయాలంట మనము దేవుని దగ్గర అడగాల ఈ నాకు ఇది నువ్వే నాకు నేర్పించు అది ఒకటి ఉంటది ఆ ఒక ఒక బ్రదర్ చెప్తుంటారు దవాబీ కానా దువాబీ కడ్నా అని అంటాడు అంటే మనము దేవుని కూడా నమ్మాలా మనము ఆ మెడిసిన్స్ కూడా వేసుకోవాలా అలాగే మన మనసు కూడా మార్చుకోవాలా ఆటోమేటిక్ లా అందరు మారుతుంటారు ఓకే వాళ్ళకి విశ్వాసం అనేది మనకి లోపలి నుంచి కలుగుతుంది అంటారు కీర్తనలో అధ్యాయ కీర్తనలు అధ్యాయం మూడో వచనంలో ఏమైనా మాట్లాడతారో అది కూడా చూసుకుందాము అతడు నీటి కాలువల ఏరును నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును అతడు చెయ్యుదంతయు సఫలమాగున ఆకు వాడదంట మనము మనము దే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారు వీళ్ళు కింద పడిపోయినరు వా వీళ్ళు మళ్ళా పైకి ఎదగలేరు అని కానీ దేవుడు అంటున్నారంట నువ్వు సజీవంగా ఉంటావు నీ యొక్క ఆకు ఏమంటారంట మన ఒక లైఫ్ ఏంటంట వాడక తన కాలమందు అన్ని కాలమందు ఫల్యం చెట్టు వలే ఉంటదంట ఫలం చెట్టు వలే మనం ఉండాలంట అలాగే రోమ పత్రిక ఏడు అధ్యాయము నాలుగో వచనం లేమంటాడు మనకి పాత జీవితానికి మనము పాప జీవితానికి మనము ఉన్నతులైపోయినాం కదా ఫస్ట్ ఫస్ట్ మనము పాపం చేసిండొచ్చు దాంట్లో చనిపోయి మనము ఎక్కడ రీబోర్న్ అయినాము దేవుళ్ళు మనము రీ రీబోర్న్ అయినాము మళ్ళా మనం ఎక్కడ మనం పురుడు పోసుకున్నాము ఒక చిన్న బేబీ లాగా మనం ఎక్కడ రీబోర్న్ దేవుని దగ్గర మనం రీబోర్న్ ఈ లోకానుసారంగా మనం చచ్చిపోయి ఉండొచ్చు జీవించడానికి రాదు నువ్వు లైఫ్ జీవించడానికి రాదు అని చీటిమోటి మాటలతోని అన్నా గానీ నువ్వు ఆ వాక్యము క్లియర్ గా నువ్వు అర్థం చేసుకుంటే ఏమని అర్థమవుతుంది మనము పాప పాత జీవితానికి పాప జీవితానికి మనము మృదులైపోయినామంట మళ్ళా మనము కొత్త జీవితానికి మళ్ళీ మనము పురుడు పోసుకున్నామంట పురుడు పోసుకున్నాం అంటే రీబోర్న్ అయినా మళ్ళీ క్రిస్టియన్ మళ్ళా దేవుడులో నువ్వు రీబోర్న్ ఇది లోక దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉండొచ్చు నువ్వు వారిన ఆకుండొచ్చు కానీ కీర్తన అధ్యాయంలో కీర్తన కీర్తన రాసిన గ్రంథంలో ఒకటో అధ్యాయం మూడో వచనంలో క్లియర్ గా ఏం చేస్తున్నా క్లియర్ గా దేవుడికి ఏమని మాట్లాడుతున్నావు నాటబడిన ఆకు వాడదంట ఎప్పటికీ వాడదంట ఎప్పటికంటే ఎప్పటికీ వాడదంట తన కాలం మందు ఫలం దేవుడు నిన్ను బ్రతికిస్తాడంట వేరేళ్ళ విషయంలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు దేవుడు విషయంలో దేవుడి చూపులో నువ్వు బ్రతికే ఉన్నావంట ఆ చెట్టు ఫలం ఇచ్చే చెట్టు అవుతది వాడని ఆక అవుతుంది అతడు చెయ్యుదంతయూ సఫలం అవుతుందంట అతడు చెయ్యుదంతయు సఫలం అవుతుందంట మనం ఆలోచిస్తాం ఏంటంటే దేవుడా నాకు జాబ్ రాలేదు కదా నాకు అది రాలేదు కదా అని వేరే వాళ్ళు మనల్ని చుట్టుపోటు పాటలతోనే అంటేనే ఉంటారు కానీ మనం ఏదో రోజు సఫలమైతాం ఇది తప్పించి ఉండొచ్చు ఏదో ఒక కరెక్ట్ కాదు You yeah, are not made for dinner. You know, should be perfect for your business. Lord, if you do not use any weapon of the nation at 20 or 20 years ago then will depend on your own business. I will have, have a small position in my own business as I said. areas of business and businesses in the everyday life will find best in these days. I hope your role is only possible to help you feel free in this. ఈ ఎప్పుడైతే ఈ లోక మర్యాదలను అనుసరించవో ఎప్పుడైతే నువ్వు తప్పించుకోవడానికి నువ్వు రెడీగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు యుక్తమైన లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ నీకు ఇస్తాడంట మీ మనసు ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో ఆటోమేటిక్లీ నువ్వు మారుతావో అందరినీ నువ్వు ఆ మార్పు నీలో ప్రతి జీవిత కాలం ఉంటదంట వాడకుండా ఫలం ఇచ్చు చెట్టి వాళ్ళే జీవితాంతము నువ్వు సఫలం అవుతావంటా అన్నిట్లోనూ సఫలమవుతా ఉంటాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించంగా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనకు చాలా సమయం ఉంది ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే మీకు దేవుడు ఈ మాస ఆగస్ట్ మంత్ అంతా కాచికా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నా పంచుకోండి చిన్న సాక్ష్యమైనా పర్వాలేదు దేవుడి మహిమ కొరకై మీరు సాక్షాలు షేర్ చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా సరే మీ సాక్ష్యాలు మీ సేవా జీవితంలో సాక్ష్యాలు కూడా పంచుకోవచ్చు బ్రదర్స్ సిస్టర్స్ అందరికి అనా ఇది ఇక్కడ లక్ష్మీ సిస్టర్ ఉంది అజీజ్ నగర్ లా సాక్ష్యం ఓకే బ్రదర్ పర్లేదు నో ప్రాబ్లం పంచుకోమండి మా సాక్ష్యమే మాట్లా అది ఇట్లా అందరికిజ్ అలా మాకు సాక్ష్యం ఏంటంటే ఒకప్పుడు మా ఆయనకు చాలా రింకేస్తుండే అంతకుముందు బాని ఉండే రింకేస్తుండే అయితే ఇలా కడుపులో అన్ని అవయవాలు అన్ని పేనులన్నీ అయితే మేము హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే ఇవన్నీ ఖరాబ్ అయినవి లేవరు అంత పేగులన్నీ సన్నగా అయినవి మంచినీళ్ళు పాలు కూడా దిగడం లేదన్నట్టు ఏమి మంచినీళ్ళు కూడా మా అంతం చేసుకుంటుండే ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా వెళ్ళినాం ఇంకా లాస్ట్ కి ఇప్పుడు ఇంత స్కో దిలుసుకున్నాగలరా ఒక డాక్టర్ సార్ అది ఉందంటే అక్కడికి వెళ్ళినాం వెళ్తే ఆయన ఏం అది అన్నము కూర ఇట్లా దొడ్డు వస్త దిగదు ఈ పాలు నీళ్ళు లాకం దిగితే అన్నం తిన్న సన్నగా ఉంది అని చెప్పినారు చెప్పిన తర్వాత ఆశ ఉండదు కదా ఎవరికైనా ఇక ఆపరేషన్ కాలేదు ఏది నీళ్ళు పాలు కూడా రాకనే దిగాలి ఇప్పటికీ ఇక చాలా సామాన్యదిస్తాడు తినడానికి ఆకలి ఉంటది అన్నది ఇస్తాడు ఏమి దిగడం లేదు అయితే మాకుగా సిస్టర్ రాధిక సిస్టర్ పరిచయం అయింది ఇలా అది చాలా మంది బాగా చేస్తే దేవుడు మీ ఆయనకి ఎందుకు బాగా కాదు బాగా అవుతుంది బాధపడకు అన్నం తింటాడు అన్ని బాగా అవుతాయి ఖరాబ్ అయ్యే అన్ని అవయవాలు దేవుడు ముట్టి తాకి స్వస్థపరుస్తాడు మంచిగా అవుతాయి నువ్వు ఏదో రోజు సాక్ష్యం చెప్తావు మంచిగా అవుతాడని చెప్పింది నేను ఏంటంటే ఇక నేను నన్ను విశ్వాసం పెట్టుకున్నా ఎట్లా అట్లా చేసినా గోసం ప్రార్థన బయటికి లెక్కలేని సారు ప్రార్థన పెట్టింది ఇక్కడ సంఘానికి వచ్చినాం అక్కడ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినా నేను చాలా ఒక్క విధాలు చెప్తే నాలుగు విధాలు చేసినా ఇక కన్నెటి ప్రార్థన దేవుని పైన అందరూ కలిసి కూడా ప్రార్థనలు చేసారు ఆయన గురించి లాస్ట్ కు ఏంటంటే ఇక అసలు దేవుడే నాకు ఒక అది కళ బయలుపరిచిండు అది ఎట్లంటే అన్నము ఇట్లా ఒక రాసి అన్నం ఉంది పప్పను అంతా తీరేసిండు అయితే నేనేం చేసినా పొద్దునైనా రాదు సిస్టర్ కి ఫోన్ చేసిన అంటే దేవుడు బాగా చేస్తాడు ఏదైనా మంచిగా కాదు వచ్చే చూపిస్తారు దేవుడు మనం ప్రార్థిస్తే అది కొట్టివేసే దేవుడు అయిన అని చెప్పి అయితే అన్నం తింటాడు అందుకే ముందు బయలుపరచని చెప్పింది ఇంకా తర్వాత ఒకసారి ఏమైందంటే హాస్పిటల్ మా ఆయన బిడ్డ మీద పండుకున్నాడు ఇట్లా డాక్టర్ రూపంలో హైటుండు అదే వైటు మటలు పక్క ఇద్దరు నర్చలు ఉన్నారు నేను ఇక్కడ ఇట్లా డాక్టర్ రూపంలో వచ్చి తన నుండి అరిక వరకు ఇట్లా తన అసత్వం చాచిడు అయితే అప్పుడు ఇక చెప్పింది నాకు అది నువ్వు బిడ్డ నీ భర్తకు విడుదల స్వస్థత పొందినట్టే ఇంకా నువ్వు బాధ అంటే చింతింత కంటే బాధపడకు అని చెప్పాడు అప్పుడే నాకు మెలకు వచ్చింది అన్నాడు వెలుక్కు వచ్చిన తర్వాత ఏదైనావో రాధాకృష్ణుడికి నేను చేర్ చేసుకుంటా కళ అయినా దర్శనం ఏదైనా ఇంకా అయితే డాక్టర్ ముట్టిండు స్వస్థ పరుసడు నువ్వు నువ్వు సాక్ష్యం చెప్తావు అని చెప్పింది అట్లా నేను సాక్ష్యం చెప్పినాక నన్ను దేవుడు ఈ రీతిగా పెట్టిడు ఎప్పుడైతే దేవుడు ముట్టిండో అప్పటి నుంచి ఆయన రింకు బంధు అన్నము తింటున్నాడు మేము స్నానం తీపిస్తే కూడా అన్ని బాగున్నాయని చెప్పిండు అన్ని నార్మల్ వచ్చినాయి అన్నం తింటుండవు ఇప్పుడు అంత మానిండు మంచిగా మనిషి కూడా బాగా అయి పది మందిలో ఇట్లా మంచి భోజనాలు కూడా తింటున్నాడు ఇంకా నేను వేరుగా ఉండేదాన్ని ఎన్నో సంవత్సరాలు కానీ ఇప్పుడు ఒకే అన్నం తింటున్నాడు మంచిగా అయిపోయాడు దేవునికి వదనాలు లెక్కలేదు వందనాలుగు వేలు లక్షలు కోటి కొన్న వందనాలు దేవుడు బాగా ముట్టిడు ఇంకా మాయ లాక్ ఇంకా చాలా మందికి దేవుడు బాగా చేయాలి ఈ చిన్న సాక్ష్యముక దేవుడు వినాక థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ఇంకెవరైనా సాక్ష్యాలు పెంచుకోండి టైం మనకు చాలా ఉంది ఇవాళ ఒక ప్రేయర్ ప్రేయర్ చేద్దాం చెప్పండి వాళ్ళ అమ్మాయి పేరు చెప్పండి అమ్మాయి పేరు అంబు అంబు ఓకే అక్క అమ్మాయి పేరు ప్రవళిక అక్క ఓకే ప్రార్థం ఏంటమ్మా ప్రార్థన అంశం ఏంటి బేబీకి ప్రజెంట్ కిందికి ఉంది మేబీ మెడకి చుట్లు చుట్టుకుంది ఓకే డెలివరీకి కష్టం ఉంది ఇప్పుడు అంటే థర్టీ వీక్స్ ఉన్నాయి ఆమెకు టైపు పేగు కడుపు టైట్ అయిపోతుందంట బేబీకి మూడు చుట్లు పేగు చుట్టుకున్నదంట మెడకి ప్రబలికా సిస్టర్ కి డెలివరీ విషయంలో దేవుడు కార్యం జరిగించాలా ఎవరైనా ముగ్గురు ప్రార్థన చేయండి క్యాథరిన్ సిస్టర్ మీరు చేయండి ఫస్ట్ శాంతమ్మ సిస్టర్ మీరు చేయండి క్యాథరిన్ సిస్టర్ మీరు స్టార్ట్ చేయండి ప్రబలికా సిస్టర్ డెలివరీ విషయంలో బేబీ హెల్దీగా రావాలా ఆరోగ్యంగా డెలివరీ జరగాల క్షేమంగా ఇంటికి రావాలా దేవుడు కార్యం జరిగించాలా పరిశోధుడా మై ఉన్నతుడా సరశక్తి మంత్రుడ జీవంగా ప్రభానికే వందనాలు ఏసు ప్రభా ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా మరి ప్రభులక విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా ఆ బిడ్డ ఎక్కడుందో క్షేమంగా ఆరోగ్యం కలిగి ఉక దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా అక్కడ సంపూర్ణంగా సుస్థత బిడ్డకు తయచండి ఆ గర్భం చూడ అగ్నికంచన పెట్టండి ప్రభ యేసు ప్రభా బిడ్డ చుట్టూ ఏసు ప్రభ తోడై నడిపించి విజయాన్ని తయచండి ఈ పరులోక దూతలు కాపుతురగా ఉండును కాక దేవా మంచి డెలివరీ సహాయం చేయండి లోపల బేబీ మరి తల్లి కూడా క్షేమంగా సహాయపడండి అంధకార శక్తులని కాలిపోను కాక దహత కబారా రికారికన్ రక్త ప్రోక్షణ మీద దయచేసి ఆ బిడ్డను సాకిడిగా నిలబెట్టండి తండ్రి ఎస్ఐయా జీవంగల తండ్రి నిక వందనాలు దేవా డాక్టర్ కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపింపబడను కాక రక్త ప్రోక్షణ మీద ఇచ్చేయండి దేవా ఆ బిడ్డకు ఏసుకృష్ణ నామాలు మంచి నార్మల్ డెలివరీ కావాలా మీరే కార్యం జరిగించండి ఎక్కడ ఇరుకులన్నీ కొట్టువేయబడం కాక చీకట్ శత్రులు గద్దించండి అక్కడ ఏసు బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని దయచేయమని ఏసుప్రభా బిడ్డ సాకిమిడిగా నిలబెట్టమని నజడ నేసుకృసిమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ శాంతి ఆ చేస్తా రవలికా సిస్టర్ స్తోత్రం ప్రభ మహాపరిషితుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంతుడ పరిషితుడాన్ని బంగారు పాదాలకు వందనాలు స్తోతులు స్తోత్రాల నాయన దయగల తండ్రి దేవానికి వందనా తండ్రి ఇంత సమయం పాద సన్నిధిలో ప్రభా మేము గడిపించి వాక్యం నిన్నాం ప్రభావ ప్రభ్వానికి వందనా తండ్రి వాక్యం మారుదయాల ముద్రించండి పరిషితుడానికి వందనా తండ్రి ప్రబలి కష్టం గురించి ప్రార్థిస్తున్నాం దేవా దేవానికి వందనాలయ్యా ప్రబళి కష్టం ముట్టండి తాకండి దేవా మీ దయ మీ కృపగల స్థాని నార్మల్ డివర సహాయం చేయండి వేసు ప్రభానికి అద్భుత ఆశ్చర్యకరణ జరిగించండి స్త్రుల ఏసు ప్రభాన్ని ఆశ్రయించి ఉన్నారు ప్రభా మీరు తలగా పెట్టండి పది శాత నాటంకాలు నార్మల్ డెలివరీ అయ్యే రూపాయ దయచేయండి పరమ డాక్టరు పరమ వైద్యుడు వేసూప్రభ నార్మల్ డెలివరీ అయ్యే కొ దయచేయండి నాయన తల్లి బిడలు క్షేమం దయచేయండి వాళ్ళ చుట్టూ అగ్ని కంచి మీ దేవదూతలు కాపుదలు దయచేయండి ప్రభా యశ ప్రభా డాక్టర్లకు కూడా మంచి జ్ఞానం దయచేయండి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా ప్రభా ప్రతి ఒక్క సైతం పురాత్మల బంధించండి ఏసయా నీకే వందనంతండి మీరు ఎక్కలు భా నీకే వందనాల నాయనాన్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకొని ఏసూ ప్రభావ మంచి కానుపు దయచేయమని ఏసయ్య పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నేను చేస్తాను ఇంకేదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీరు చెప్పండి పరిశుద్ధుడవు మహాగణుడవు సర్వశక్తి మంతుడవు సర్వాధికారిన ఏసయ్య యహోవ రా రాఫా స్వస్థపరచు దేవా నా తండ్రి మరి ఇక ప్రబలిక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా ప్రభ నా తండ్రి ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభ వారి మధ్యలో ఉన్నావు వారి ప్రార్థన విన్నావాని ప్రభ నీ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభ నీకు మొరపెట్టుకుంటున్నాము ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచవేయండి కడుపులో ప్రభ నా తని ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ప్రతి కాంప్లికేషన్ మీరు ముట్టండి బిడ్డ పేగులు చుట్టుకొని ఉన్నది కనుక ప్రభ నా తండ్రి కార్యం జరిగించండి ఏసే నా తండ్రి వారి యొక్క పరిస్థితిని బట్టి ప్రభ మీరే నా తండ్రి ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి ఆ తల్లిని క్షేమంగా ఇంటికి నడిపించండి నేను సుఖమైన ప్రసవం దయచేయండి అన్ని కూడా సరిచేసి వాడు ప్రభన గర్భంలో పుట్టినది మొదలుకొని ప్రభను చూచువాడు తండ్రి నీకు వందనాలు తెలుస్తున్నాం ఆ బిడ్డని ఆ కూడా మీరు చూడండి నైనా ఆ స్త్రీని ప్రభానతని ప్రభుస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం కనుక బిడ్డ మీరు కారణం జరిగించండి అలాగే ప్రభన మరి ఎంతమంది అయితే నతని ప్రభ సంతానం విషయం ప్రభ ప్రార్థిస్తున్నారు గర్భఫలం కొరకే ప్రార్థిస్తున్నారు వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నతని ప్రభ ఈ సిస్టర్ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించి సాక్ష్యం నిలబెట్టండి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రభాన తండ్రి నీ కార్యం ప్రభా బిడ్డలు చూడాలా నీకు సాక్షిగా నిలబెడాలా లేకటి ప్రభా ఈ యొక్క సాక్ష్యం ప్రభా పంచుకోవాలని గొప్ప కార్యం జరిగించి దేవుడు నీవే కార్యం జరిగించమని బిడ్డల పట్ల మీరు ప్రభాన కృప చూపించమని ఏ శక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజలా చెప్పండి లక్కీ బ్రదర్ వాళ్ళ గ్లోరీ సిస్టర్ భార్య భర్త కి యాక్సిడెంట్ అయిందక్క మరి బ్రదర్ కి కాలకి ఆపరేషన్ అయింది నిన్న చాలా పెయిన్ తట్టుకోలేకపోతుండు వాళ్ళిద్దరు దేవుడు ముట్టి స్వసపరచాలక్క కుటుంబ తర ఇంకా సేవలు బలంగా వాడుకోవాలా గ్లోరీ లక్కీ వాళ్ళిద్దరు పేరు భార్య ఓకే సిస్టర్ మీరు ఫస్ట్ ప్రేయర్ చేయండి తర్వాత అర్శరా బ్రదర్ చేస్తారు మీరే స్టార్ట్ చేయండి సరే ప్రార్థిస్తాం స్తోత్రం నైనా పరిశుద్ధుడ ఎస్ఐ జీవంగల దేవానికే వందన స్తోత్రంలోనైనా మన లక్కీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డను ముట్టడి తాకండినైనా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి మరి మరి ఆ ఎక్కడైతే ఆపరేషన్ అయిందోదేవా అక్కడ సంపూర్ణంగా స్వస్స కలుగును కాక మీరే కారం జరిగిచ్చడి దేవా బిడ్డకు తోడై నడిపించి జ్ఞానం ఇచ్చి నడిపింపబడును కాక మీరే కారం జరిగిచ్చడి తండ్రి ఎస్సు ప్రభా ముట్టడి తాకండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి తండ్రి నీకు వందనాలు దేవా ఎక్కడైతే గాయపడ్డదో ప్రభా బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని విద్య ఇచ్చండి యస్సు ప్రభానికే దేవా వర్షం సేవల బలంగా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి కుటుంబం అంతగా రక్షింపబడాలా మీరే సహాయం చేయండి అంధకార చీకటి శక్తులని గతిస్తున్నానైనా వాళ్ళకు సమాధాన నెంబర్ దయచేయండి దేవా కుటుంబాన్ని పోషించండి ని సాహిమిడిగా నిలబెట్టుకోండి ఏసు ప్రభా నీకు రాకడ ఇష్టపరచమని నజడని ఏసుకు సిమడి వేడుకుంటాం తండ్రి అమేన్ మీరు చేస్తారా లక్కీ గ్లోరీ సిస్టర్ పరిశుద్ధమైన తండ్రి ప్రేమా కనికరము కృప కలిగిన దేవ మీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నాం ప్రభు ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని మాకు స్తోత్రాలు తండ్రి నైనా మీ దాస్తాలను ప్రభా మిసుల చోట్న మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మీ వాక్యాన్ని సారంగా జీవించడానికి మాకు సహాయపడండి ఈ సమయంలో ప్రభు మా తండ్రి నైనా మీ ప్రియులు ప్రభావ తండ్రి నేను లక్కీ బట్టి గ్లోరి సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి నేను యాక్సిడెంట్ అయిన తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటిగా ప్రభా జ్ఞాపకం చేసుకునండి కృప చూపించండి మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి అరికాలు మొదలుపుకున్నట్టు నితి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల వేసు క్రీస్తునామంలో కలుగును గాక తండ్రి ప్రతి శోధన కీడు నుండి తప్పించండి ప్రతి మరణగణం నుంచి తప్పించండి దయగల తండ్రి మీరే తోడుకొని ట్రీట్మెంట్ లో తోడుకొండి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి దైవల తండ్రి త్వరగా ఆయన రికవర్ నా ప్రభా సంపూర్ణంగా కోలుకోవడానికి మీరే సహాయపడమని ప్రార్థి కనుకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కావాల్సిన ప్రతి అవసరత ప్రతాక్రత తీర్చండి కుటుంబాన్ని బలపరచండి అతన్ని మీరేనాయన బిడపక్షంగా గొప్ప కార్యం జరిగించి మీ సాక్షిగా మీ నామాన్ని మయంకరంగా నిలబెట్టుకోమని తండ్రి మీ ఆయన మీరేనైనా తోడుగా ఉండమని మీకేమో అందనాలు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థించి వేడుకుంటున్నాం తండ్రి కూడా చేయండి ఓకే సార్ పరిశుద్ధులకు తండ్రి కృపామైడ జీవం దేవా దేవ యేసు ప్రవానికి ఎంతో వందాలనైనా యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రవ్వ మేము నా దేవా నా ప్రవ్వ లక్కి దగ్గర గురించి మేము ప్రార్థిష్టం దేవ బిడ్డ మీరు ముట్టండి ప్రవ్వ ఆ కాల్లో ప్రవ్వ మీరు అత్త ప్రోక్ష అనుగ్రించమని ప్రార్థిష్టం ప్రతి గాయాన్ని మీరు ముట్టండి ప్రవ్వ కలవరిశిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రవ్వ బిడ్డ సంపూణి మీరు అనుగ్రించమని ప్రార్థిష్టం ప్రతి చీకటి దురాత్మ శక్తిని గర్దిస్తున్నాం యేసు క్రీస్తు నాములు ఆ బిడ్డ సంపూర్ణ ప్రవ నైనా మీరు స్వస్థపచ్చి మీ మహిమార్గంగా నిలబెట్టుకోండి గ్లోరియస్ స్థితి మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి ఆ యాక్సిడెంట్స్ ప్రవ్వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు నైనా మేము ప్రార్థించడం అయినా ఏసు తండ్రి మీరే కార్యం జరిగించి పత్తి మీరు సంపూర్ణ స్వస్థపచ్చాం మీ ప్రొడక్షన్ గురించి దుష్ట శక్తులు పడేసే ప్రతి ప్లాన్స్ ఏంటిని క్యాన్సల్ చేస్తున్నాం ఏసు మీ ప్రొటక్షన్ గురించి మీ మహిమార్థం నిలబెట్టుకొని సంపూర్ణ స్వస్థాన్ని గురించి మీకు ఒక సాక్షి నిలబెట్టుకోమని ఏసుక్రీస్త పరిశుధనామం మనం తండ్రి ఆమె చెప్పండి లేదంటే మనము సాక్ష్యాలుంటే పంచుకోండి ఒక చిన్న సాక్ష్యం చెప్పండి సాక్ష్యము ప్రభు ఇచ్చిన ఆయన ఆయన చేసిన కార్యము అది సాక్ష్య రూపకంగా మనం పంచుకుంటున్నాం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల ముందు అయితే శంకరపల్లి ప్రాంతంలో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కింద ఒక పాస్టర్ మాకు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో నాకు పరిచయం అయ్యాడు అయితే ఆ పాస్టర్ ద్వారా ఆ కుటుంబం నాకు పరిచయమైంది అయితే ఆ కుటుంబంలో వాళ్ళు అన్నిలు కాబట్టి అన్యుల నుంచి వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు రక్షణ పొందినారు బాప్తీసం తీసుకున్నారు కానీ దేవుని విధానం ఎట్లా ఉండాలా ఎట్లా నడవాలనేది వాళ్ళకి తెలియదు రక్షణ అయితే పొందింది కానీ వాళ్ళు ఎట్లా జీవించాలా ఎట్లా ముందుకు వెళ్ళాలనేది చాలా వరకు తెలియదు వాళ్ళకి అయితే ఆ సమయంలో ఒక పాస్టర్ ద్వారా ఒక ఒక మీటింగ్ జరిగింది ఊర్లో ఆంధ్ర ప్రాంతంలో ఆ మీటింగ్ లో ఒక పాస్టర్ వచ్చారు పురుషోత్తం పాస్టర్ వచ్చింది ఆయన ఆయన ద్వారా ఇంకొక పాస్టర్ పరిచయం ఆయన ద్వారా నాకు పరిచయం ఇలా వాళ్ళ హైదరాబాద్ లో శంకరపల్లి అనే ప్రాంతంలో వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుంటారు జ్యూస్ పండి ఉంది తర్వాత ఆయన మేస్త్రి పని చేపిస్తాడు అందరూ పని చేసుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ వాళ్ళ మీద భయంకరమైన మంత్రాలు చాతబడులు అంటే ఫ్యామిలీని మొత్తం చంపాలని అంత భయంకరమైన పరిస్థితులు ఉంది వాళ్ళ స్థితి అయితే ఆ మీటింగ్ ద్వారా వాళ్ళంతా పరిచయం అయినప్పుడు పార్సర్స్ గారు నాకు ఫోన్ చేసి బ్రదర్ మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా పలానా ప్రాంతంలో బ్రదర్ ఉన్నాడు అక్కడ మీరు మీరు ప్రార్థించగలరా మీరు అక్కడ వాళ్ళకి మంచిగా బలపరచాలా అని చెప్పారంటే తప్పకుండా బ్రదర్ అని చెప్పి ఇంకా ఆయన నాకు చెప్పటం పరిచయం అయ్యి తర్వాత మేమందరం ఒకసారి మీరు క్యాతరెన్స్ ఇస్తారు నేను ఇంకా ఇంకో బ్రదర్స్ అందరం అందరం పోయి ప్రార్థన చేసినాం అక్కడ దేవుడు కార్యం చేసిండు ఇంకా కొంతకాలం మేము మేము కొన్ని మేము వెళ్ళి నడిపించిన ప్రతి సండే అయితే వాళ్ళు ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డారు ఆ ఎవరైతే అక్కడ మంత్రాలు వేసిందో అక్కడ జ్యూస్ బండి అంత ముందు నడిచేది కదా కనీసం రోజుకి వచ్చి కనీసం పదివేలు బిజినెస్ అవుతుండే అక్కడ అయితే ఆ పక్కన ఉన్న షాప్స్ ఉన్న వాళ్ళంతా వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ యేసు ప్రభు బొమ్మ లాగా ఒక వాక్యం పెట్టి అట్లా పెట్టిండ్రు దానికి అంట అయితే అక్కడ అంత కదా అయితే కొంత వ్యతిరేకంగా అయిపోయి అట్లా వాళ్ళ మీద ట్రైటం బిజినెస్ మొత్తం డల్ కావటం మంత్రాలు వేయట అంత నడుస్తులేదు అట్లా అయితే ఎప్పుడైతే మనం మేమందరం పోయి ఎక్కడ ప్రార్థన చేసినాము తర్వాత బిజినెస్ మంచిగా డెవలప్ అయింది ఎప్పుడు ఎప్పుడు లాగా వచ్చింది తర్వాత వాళ్ళు కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఆ మంత్రాలతో వచ్చినప్పుల్లా ఆ దయ్యాలు వచ్చి పడిన పడినప్పుడల్లా అమాస ఆ టైంలో వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు చాలా భయంకర పరిస్థితి ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు నైట్లో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా చాలా వరకు వాళ్ళకు విజయం పొందింది వాళ్ళు తర్వాత వాకెళ్తారు బలపష్టం తర్వాత కొంత కొండ రోజుల తర్వాత క్యాథలిన్ సిస్టర్ వెళ్ళారు అక్కడికి తర్వాత ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన టైం వల్ల ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మొత్తానికి ఊరు దగ్గర ఉండిపోయారు అనమాట ఫోన్ చేయలేదు అయితే రీసెంట్లీ మొన్న మొన్న ఒక ఎప్పుడు ఒక నాలుగు రోజుల శనివారం అనుకుంటా పోయిన శనివారం రోజు వాళ్ళ ఊరికి వెళ్ళినంటే వాళ్ళు ఫోన్ చేసి మా ఊర్లో మీరు ప్రార్థన మీటింగ్ పెట్టాలి బ్రదర్స్ అంటే మేమందరం కలిసి అక్కడ మీటింగ్ ప్లాన్ చేసినాం ఆ ఊర్లో అంతే అంత మొత్తం ఫుల్ అన్నిలు ఏరియాలా అక్కడ కనీసం వాక్యం ప్రకటించాలి చాలా కష్టం చర్చలు కూడా కట్టిన ఇంతవరకు చాలా మంది ప్రయత్నం చేసినారు ఎవరు కూడా కట్టిన లేదు అంత భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ అయితే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీటింగ్ పెట్టండి అంటే ఆ ప్రాంతానికి మేము వెళ్ళటము తర్వాత అక్కడ పోయి మీటింగ్ చేసినాం ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకుని అక్కడ వెళ్ళినాం శనివారం రోజు నైట్ బయలుదేరి ఆదివారం ప్లాన్ చేసింది ఆదివారం సాయంత్రం మీటింగ్ అన్నాం శనివారం రోజు ఒక రెండు చర్చస్ లో అక్కడ చూసుకొని శనివారం శనివారం రోజు నైట్ బయలుదేరి ఆదివారం దిగిన తర్వాత ఆ రోజు చర్చలు చూసుకొని సాయంత్రానికి మీటింగ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఊరికి అయితే దేవుడు అక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేసిండు ఆయన ఏంటంటే అక్కడ మొత్తం అంతా అనిలు ప్రాంతము కానీ చాలా వ్యతిరేకత ఉంటుంది అక్కడ ఎవరైనా వాక్యం చెప్పిన అక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకిస్తన్నట్టు అలాంటి టైంలో దేవుడు అక్కడ కార్యం చేసిన ఎవరు కూడా రాలేదు ఒక నాలుగు స్పీకర్స్ పెట్టినము తర్వాత గంభీరంగా దేవుని వాక్యం ప్రకటించిన కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పటం వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళందరూ చూడటం అని చెప్తున్న అని చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఈ దేవుని కృప వల్ల వీళ్ళంతా మాకు పరిచయం వీళ్ళందరూ వచ్చి మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినారు కానీ ఈ రోజు మేము బ్రతుకున్నామంటే ఖచ్చితంగా ఏసు దయనే అని ఆయన బహాటంగా గంభీరంగా సాక్ష్యం చెప్పటం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ బంధువులకు చాలా మంది అక్కడ ప్రజలంతా కూడా అయితే ఆయన అంటే కొంత పేరు అక్కడ ఊర్లో అట్లా దేవుడు కార్యం చేసిండు ఆ సాక్ష్యం ద్వారా చాలా మంది బలపరచబడ్డారు తర్వాత ఆ కుటుంబం కూడా చాలా మంది దేవుడిని తెలుసుకున్నారు తర్వాత వాళ్ళందరూ ఎవరైతే వీళ్ళొక్కరే ఫ్యామిలీలో రక్షణ ఉంది నలుగురు ఐదు అన్నదమ్ములు వాళ్ళు అందరూ వచ్చి ప్రార్థనలు చేపించుకోవటము చాలా దేవుడు గొప్ప కార్యం చేసిండు అక్కడ వాక్యం కూడా దేవుడు మాట్లాడంండు ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా వాక్యం ఏ రీతిగా అంటే తో ఒక కోడ్ తీసుకొని ఎట్లా ఏసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలం అనేది వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా దేవుని వాక్యం అనేది పశుధాత్ముడు అక్కడ నడిపించి గొప్ప కార్యం చేసింది దేవునికే మహిమ తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత చాలా బలపడ్డారు సజ్జలుగా ఖచ్చితంగా ప్రార్థన వాళ్ళే అది కేవలం ఏసు ప్రభు ద్వారానే ఆ టైంకు ప్రభు అక్కడ నడిపించిండు ఆ కుటుంబం కాపాడబడింది దేవుని నమ్ముకు ఇప్పుడు బలంగా మంచిగా ఉన్నారు వాళ్ళు చాలా కూడా వాళ్ళ కుటుంబీకులు కూడా అందరూ కూడా ప్రభు నమ్ముకోడానికి ప్రయత్నిస్తున్నారు అంటే వాటిని ద్వారా ప్రభావితమై దేవుడి కార్యం చేసింది వాళ్ళ సాక్ష్యం ద్వారా తర్వాత అక్కడికి ఒక ఇద్దరు పార్స్టల్స్ వచ్చారు ఆ మీటింగ్స్ కి ఇద్దరు పార్స్టల్స్ వచ్చారు ఏ పార్స్టల్ అయితే మాకు పరిచయం చేసిండో ఆ తనతో పాటు ఇద్దరు వాళ్ళ వాళ్ళ తరపునకు ఇద్దరు పార్స్టల్స్ వచ్చింది అయితే ఆ రోజు వాళ్ళు బలంతం పెట్టరు ఈరోజు చాలా దూరం అది అప్పటికి టైం చాలా టైం అయిపోయింది ఆ నైట్ లో అంత సేఫ్ జర్నీ కావద్ ప్లేస్ చాలా డేంజర్ ప్లేస్ అనమాట అది ఆ రోడ్ బాగుండదు చాలా అది అయితే వాళ్ళు ఏమన్నారంటే మాతో పాటు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు మాస్టర్ గారు ఖచ్చితంగా మీరు నైట్ మా దగ్గరికి రండి మా చర్చలో మీరు నైట్ ఉండండి రేపు కొన్ని ప్రార్థనలు ఉన్నాయండి మీకు ఖచ్చితంగా రావాలని చెప్పి ఒక టైం పెడుతున్నారు వాళ్ళు మేమైతే పోవాలని ఇద్దరం తీర్మానించుకున్నాం ఇంకా ఇద్దరు ఏం చేస్తారంటే మేము ఇంటికి వెళ్ళాలని చెప్పి పోవాలి తీర్మానించుకున్నాం ఇంటికి వెళ్ళక ఏమైందంటే లాస్ట్ సరే మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి మేము ఇటు వెళ్తాము అందరూ డివైడ్ అయిపోదాం అని చెప్పి మేమేం చేసినామంటే ఇద్దరం నేను నాతో పాటు ఇంకొక బ్రదర్ కలిసి ఆ ఊరికి వెళ్ళి వెలగండ్ల ఆ ఊరు పేరు అక్కడి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ లోపలికి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో తీసుకెళ్ళినారు తర్వాత సాపలేసినారు వాళ్ళు ఎట్టున్నారంటే అక్కడ వాక్యం ప్రకటించినప్పుడు కానీ చెప్పే ప్రతి మాట కూడా ఎంత ఆసక్తితో ఆలకిస్తుందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది వాక్యం కూడా ఇంత శ్రద్ధగా వింటరా అనేది అనిపించింది నాకు అట్లా ఆ టైంలో కానీ దేవుణ్ణి చేసిన గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళు అక్కడ వాకి విన్నారు తర్వాత వచ్చినారు తర్వాత కొన్ని విషయాలు మాతో చెప్తున్నారు ఆ పాస్టర్ ఎవరైతే మాకు పరిచయం అయిందో ఆయన చెప్తున్నాడు వీళ్ళు చాలా ఆ ముదుర్లు అంటారు కదా ఆంధ్ర భాషలో చెప్పాలంటే వీళ్ళు ఎవరు మాటలు వినరయ్యా వీళ్ళు ఎవరు మాట విన్నరు కానీ వీళ్ళు వచ్చి ఇంత ఆసక్తి తినటం నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు ఎన్నోసార్లు చెప్పి చెప్పినా కూడా వీళ్ళు అంత వాళ్ళుకొచ్చేవాళ్ళు కాదు కానీ వీళ్ళు ఆశ్చర్యంగా ఉన్నారే అని చెప్పేసి అంటే ఇది దేవుని కార్యం పరిశుధాత్మని కార్యం అని నాకు అప్పుడు మాకు అర్థమైంది తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పటం వయసులో పెద్దవాళ్ళు ఆ కానీ చాలా ఆసక్తి ఉంది వాళ్ళకి కానీ విధానం ఎట్లా అనేది తెలియదు కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకోవటం ఆ రోజు నైటు పొద్దున కొన్ని ప్రార్థనలు కొన్ని హీలింగ్స్ ప్రార్థనలు చేయటం అట్లా దేవుడి కార్యం చేసి వాళ్ళకి వాళ్ళ హృదయంలో పరిశుధాత్మ కార్యం జరగటం వాళ్ళకు పశ్చాత్తాపం రావటం ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో గృహానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ కొంత వాక్యం షేర్ చేయటం కానీ ప్రతి ప్లేస్ లో ఇవి ఈ ఎవరైతే మమ్మల్ని తీసుకెళ్ళా ఇద్దరు వ్యక్తులు ఎంతో ఆసక్తి ఉంటే చివరికి వాళ్ళ ఇళ్ళలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా ఆ ప్రార్థనకి ఆ చెప్పి ఆ సందర్భానికి దేవుని ఆత్మకార్యము వాళ్ళ హృదయాలను కదిలించింది తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎక్కడలేని దుఃఖం రావటం ఎక్కడ ఆనందం సంతోషం రావటం అని చెప్పి అట్లా వాళ్ళు స్పందించటం ఆ పాసర్స్ పెద్దవాళ్ళు వాళ్ళు కానీ ఇదంతా కూడా దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపించింది అనేది చాలా ఆశయం అనిపిస్తూ ఉంటుంది అట్లా దేవుడు గొప్ప కార్యాలు చేసిడు అక్కడ చర్చెస్ లో చివరది వాక్య పరిచర్య ఆ లో ఒక హామీ వచ్చి ఆ చివరి వాక్యం వైపునంత ఆల్ట్రాకాల్ ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ టైంలో కొన్ని కొన్ని దురాత్మలను గద్దించటం దేవుని ప్రేరేపణ అక్కడ కొన్ని దుష్టాత్మలతో కొంతమంది పీడింపబడుతున్నారని ఆల్ట్రాకాల్లో ఎక్కడ లేని నాకెందుకో ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది నాకు ఆ టైంలో అంతే అట్లా కన్నీటితో ప్రార్థన చేయటం ఆ టైంలో దేవుని ఆత్మ అక్కడ ప్రతి ఒక్కరిని తాగటం కొంతమంది పడిపోవటం తర్వాత వాళ్ళు వచ్చి నాకు వచ్చే కొన్ని రోజుల నాకు భయంకరమైన బ్యాక్ పెయిన్ ఉండే నడువులు నొప్పులు ఉండయా ప్రార్థన చేసిన దేవుడి కార్యం చేసింది నేను పడిపోయినా నాకు మంచిగా అయిపోయింది నాకు నొప్పి లేదని చెప్పి వాళ్ళందరూ వచ్చి సాక్ష్యాలు ఇవ్వటం ఇదంతా దేవుని కార్యం పరిశుధాత్మని నడిపింపు దేవుని ఆత్మ ఎట్లా నడిపించిందంటే ఆ రెండు రోజులు దేవుని ఆత్మ కార్యాలు ఎట్లా ఉంటాయా ఆయన ప్రత్యక్షత ఎట్లా ఉంటుందా అనిపించింది ఆశ్చర్యం అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఎక్కడికి స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళి జర్నీ అని దేవుని నడిపింపు దేవుని కార్యాలు ఎట్లా నడిపిస్తాడో పరిశుధాత్ముడు మనకు తెలియదు ఆయన ఆత్మకు మనం సమర్పించుకోవాలా వెళ్ళాలా ఆ టైంలో ప్రార్థన చేయటం కొన్ని ఫీలింగ్స్ కావటం ఇవన్నీ పంచుకోవాలని అనిపించింది మీతోని ఎందుకంటే దేవుని సమ్ముఖంలో దేవుని బిడల మధ్య పంచుకోకపోతే ఇంకెక్కడ పంచుకుంటాం మనం ఖచ్చితంగా ఆయన మహిమ కొరకే ఇవన్నీ కాబట్టి మనం ఏ ఏ విధంగా చూసినా మనకు యోగులం కానీ ఆయన మహా కనికరంలో ఆయన మహా సంకల్పంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఆయన ఆ రీతి మనం అందరూ నేర్పరచుకొని కొన్ని తెలియని విషయాలు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే కానీ ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళని స్పందించడం ఇక్కడి నుంచి మేము ఇట్లా చేస్తామని చెప్పటం ఆ మీటింగ్ ద్వారా పరిచయమైన ఇప్పుడు వాళ్ళు చివరికి వాళ్ళు లాస్ట్కి ఏమైనా అయ్యా వచ్చే నెలలో మీరు కూడా మా ప్రాంతంలో మీటింగ్ పెట్టండి మేము చాలా మంది పిలుస్తాం కాబట్టి మాకు వాకింగ్ కావాలా అని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడే ప్లాన్ చేయటం సరే బ్రదర్ చేద్దాం ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి తర్వాత మేము చెప్తాం పలానా రోజులని లేదయ్యా మీరు ఎప్పుడంటే మేము రెడీగా ఉంటాం అని చెప్పంటే సరే మేము డేట్స్ మేము చెప్తాం కాబట్టి ఆ టైంకి మీరైతే ముందు ఫస్ట్ ప్రార్థన చేస్తాం అందరం కలిసి అని చెప్పని వాళ్ళు చెప్పటం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రార్థన చేయటం వాళ్ళ మంచిగా ప్రోత్సహిస్తాం ఏదిలో చిన్న వాళ్ళం కానీ చిన్న వాళ్ళు చెప్తే ఏందిలే వినేది అనేది ఆ తలంపు రాకుండా దేవుని వాక్యము మనుషు హృదయాలు ఎంతగా ప్రభావితం చేస్తుంది దేవుని ఆత్మ ఎట్లా మనుషుల హృదయంలో ప్రభావితం చేస్తున్నది నా కళ్ళతో నేను చూసినాను దేవునికి మహిమ దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి ఎలాంటి కార్యాలు చేస్తుండో అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అట్లా గొప్ప గొప్ప కార్యాలు ప్రతి మినిస్ట్రీలో ప్రతి ప్లేస్లో దేవుడు చేసిండు కాబట్టి అవన్నీ కూడా నేను ఏదో రోజు పంచుకుంటాను కాబట్టి సాక్ష్యం అనగా నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది చెప్పాలని దేవునికి మహిమ తర్వాత ప్రతి ప్రతి మీటింగ్స్ వెళ్ళేటప్పుడల్లా కూడా మేము ప్రార్థన చేసుకునే పోతాం చంద్రశేఖర ప్రార్థన చేయించుకొని వెళ్తున్నాను ఈరోజు ఒక మీటింగ్కి వెళ్తున్నాను ప్రార్థనలు పెట్టండి కాబట్టి ప్రార్థన సపోర్ట్ మన అవసరం కదా కాబట్టి ఒకరికొకరు ప్రార్థించుకోవాలా ఒకరి మినిస్ట్రీ కొరకు ఒకరు ప్రార్థించుకోవాలా దేవుని వాక్యంలో దేవుని సేవలో మనం అంతా వాడబడాలా ఎందుకంటే ఆయన బిడల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది వాళ్ళ వాక్యం ఏంటంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇట్లా కూడా ఇంత ఆసక్తితో వాక్యం వింటారో అనిపించింది అన్నట్టు అంటే ఎప్పుడు తినని వాళ్ళు ఆకలితో ఎట్లుంటారో ఆహారం దొరికితే ఎట్లా తింటారో ఎంత ఆసక్తితోటి అంత ఆసక్తి వాళ్ళు పొందంట అంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే దేవుని సేవలు ఇంకా వాళ్ళు ఎంతగా ఎదిగిపోతారు కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లోకి మనం వెళ్ళి ఆయన సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు మన ఎంతో మంది దేవుడు ఆత్మలు ఎదురు చూస్తున్నాయి మన అంటే ఎన్నో చాలా మందికి చాలా విషయాలు తెలియదు మనకేదో గొప్ప వాళ్ళు అని కాదు కానీ మనకు బయలుపరిచిన విధానము మనకు బయలుపరిచిన దేవుని సత్యమైన వాక్యము మన ఇతరులు కూడా ప్రకటించి మనం ప్రభావితం చేయాల ఎందుకంటే దుష్టుడు భయంకరంగా తీవ్రంగా పనిచేస్తుంది చాలా ఆటంకాలు ఒక చర్చలో దయ్యం మాట్లాడుతుంది నేను ఎన్నో సంవత్సరాలు చూనున్నా నేను వెళ్ళిపోనాంటే చివరి ప్రార్థన చేసిన ఆ దురాత్మనిచ్చిపోయి వెళ్ళిపోయి చాలా కఠినమైన ఆత్మ అది కానీ చివరికి అది నన్ను మమ్మల్ని బాధించొద్దు బాధించొద్దు బాధించొద్దు అంటే రక్షణ బంధు నావాలంటే కాబట్టి కొన్ని విషయాలు దైవం చెల్దాన్ని నేర్చుకున్నాం కాబట్టి ఆ విషయాలు అక్కడ మాట్లాడటం కా తర్వాత చివరికి అది అంతమంది పాసర్స్ ఉన్నారు అక్కడ ఎవరు కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు చూడండి చెప్పు చీపురు కర్ర తీసుకొని వచ్చినారు దయ్యం పోతుంది అట్లా పోదు కాబట్టి లా అనేది ఒకటి ఉంటుంది ఒక నియమం అనేది ఉంటుంది మనకి ఆ దురాత్మలతో ఎట్టపోరాలో కాబట్టి రాబోయే దినాల్లో చాలా భయంకరంగా దుష్టుడు పనిచేస్తాడు అలాంటి పరిస్థితులు ఒకవేళ మీకు కూడా ఎదురు కావచ్చు కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి ఆయన అభిషేకంతో నింపబడి మనం బలంగా ముందుకు వెళ్ళకపోతే దుష్ట శక్తుల మీద యుద్ధం చేయలేం మరి విశేషంగా వాళ్ళ ఆత్మలను మనం విడిపించలేం ఎంతమంది దేవుడు కార్యం చేసి ఎందిన ఆత్మలు మన కొరికి ఎదురు చూస్తున్నాయో అప్పుడు నాకు అనిపించింది ఒక దశలో అనిపించింది నాకు ఇక నేను ఇంటికి వెళ్ళను వెళ్ళొద్దు అని అనిపించింది నాకు ఎందుకంటే ఆ పరిస్థితులు ఆ విధానాన్ని చూస్తుంటే ఎక్కలేని బాధ వేదన కాబట్టి కాబట్టి మనం కూడా ఏంటి అంటే ఒక స్థలం నుంచి ఒక స్థలానికి మనము బయలు వెళ్ళాలి వెళ్తూ అనేకులకి సువార్త ప్రకటిస్తూ అనేకుల సేవకులను స్థిరపరుస్తూ మన మినిస్ట్రీ అదే కదా మీరు సర్వలోకానికి వెళ్ళాలా సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా నమ్మిన వారి శిష్యులు చేయాలా కాబట్టి ఆ యొక్క ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి మనం ఆ రీతిగా ముందుకు వెళ్దాం దేవుడి చిన్న సాక్ష్యము దేవించిన గాకే థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ లాడ్ అందరికీ థ్యాంక్ యూ గొప్ప సాక్ష్యం విన్నాం మనము ప్రభువు ఈ యొక్క సాక్ష్యం ని దీవించనుగాక ఇది అనేకులకు షేర్ చేయండి ఈ సాక్ష్యాల ద్వారా ఇంకా అనేకులు బలపడాలా పరిశుద్ధాత్మ కార్యంలు ఈ ఆన్లైన్ సర్వీస్ లో జరుగుతున్నాయని మనం సాక్ష్య రూపంగా విన్నాం కాబట్టి దేవుడు యొక్క మినిస్ట్రీని ఇంకా బలపరచాలా ప్రతి ఒక్క సేవకుని ఇంకా బలపరచాలా పరిశుద్ధాత్మాభిషేకము ప్రతి ఒక్కరికి దయచేయాలా ప్రతి కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలా ప్రోగ్రామ్ ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము దేవుడి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకై ఆయనకే మహిమ స్థుతి ఘనతలు చెల్లించుకుంటున్నాము రవి బ్రదర్ మీరే క్లోజింగ్ ప్రేయర్ చేయండి పరశుద్ధులకు తండ్రి కృపామైడ దేవ ఇసు ప్రభానికి ఎంతో వందనైనా ఇంతవరకు ప్రభావ మీరు మా మద్దతు ఉన్నారు ప్రభ నైనా మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యంధ ప్రభ నైనా మీ చిత్తాన్ని మీరు సంపూర్ణంగా చేసే వాళ్ళ సంపూర్ణ రూపాంతరం పొందాల ప్రభ నైనా అనేకులు ప్రభావ మీ చెంతమైన నడిపించాలో ప్రభావ పత్తి సాక్ష్యాన్ని పత్తి ప్రార్థనాంశాలని ప్రభ మీరు కార్యాలు జరిగించండి మమ్మల్ని అందరినీ నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి సాక్షులు ప్రతి ఒక్క జీవితంలో ప్రభావ మేలు అనుగ్రించండి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి బ్రేదర్స్ ఇస్తారు కుటుంబీకు వాళ్ళ కుటుంబీకులందరూ మీరు ఆస్వాదించండి వాళ్ళ పరిచయం మీరు ఆస్వాదించండి విశేషమైన కార్యాలు జరిగించి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక వాళ్ళకి సువార్థ ప్రకటించాలా రచించిపోతున్న ఆత్మలకు విమోచన విడుదల ప్రకటించాలా అలాంటి బలమైన సాక్షులుగా ఇక కేపీ గ్రూప్ లో ప్రదర్శిస్తారు సో అందరూ మీరు వాడుకొని ఇంకెవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదా కుటుంబీకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళందరినీ ప్రతి అవసరతం ఈ తీర్చి ఓ ప్రవ్వ ఇక సమర్తి చివరికి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వ ప్రతి దశలోనైనా మా పిలుపు మా పిలుపుని మేము కొనసాగించుకొని మీ మహిమర్థమై నిలబడాలి మీ సేవ చేయాలి అనేక ఆత్మల రక్షణలో నడిపించాలా అలాంటి సేవా పచ్చలు మనం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామ తండ్రి ఆ మేన్స్ అండ్ సిస్టర్స్ అందరికి మన ప్రభు అయిన కృప సమాధానము నడిపింపు మనకు సదాకాలం తోడైన గాక ఆ మేన్ సార్ అందరు